చేస్తుంది దేవా మీకు వందాలయనా మహోన్నతుడ మహిమ స్వరూపి మీకు వందనాలు తండ్రి గొప్ప దేవ మీకే స్థితుల స్తోత్రాలు ఈ దినమంతా మీ యొక్క స్వయం చేత నడిపించి మమ్మల్ని ఓ ప్రభా మీ యొక్క సన్నిధి నడిపించినారు దాన్ని మీకు ఎంతో వందనాలు ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం ప్రభా మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రభా వాక్య సత్యాన్ని గ్రహించలాగిన మీ యొక్క ఆత్మీయ ఆత్మీయ సహాయం అనుగ్రహించండి మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి ప్రభా ఓ ప్రభా ఈ యొక్క వాక్యాన్ని మేము అర్థం చేసుకోవాలా అనేకలకు దాని ప్రకటించాలా ప్రభా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం తండ్రి ముఖ్యంగా ప్రభావ వాతావరణాన్ని మీ యొక్క అదుపులోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క తన ఎండ వేడి నుంచి మాకు ఉపశమనం కల్పించమని ప్రార్థిస్తాం ఇది భరించలేని స్థితిలో ఉంటుంది ప్రభావ ఈ టెంపరేచర్ దీన్ని రెడ్యూస్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనేకలకు ఆదరణ దయచేయండి ప్రభావ ఈ యొక్క తన కాలంలో మేము ఉంటుండగా తండ్రి దుర్దినములునైనా కాబట్టి ఎక్కడ కూడా సమాధానం లేదు కాబట్టి మీ అందు మాకు సమాధానం మరి విశేషంగా సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా మనం ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా తయారు చేయమని యేసు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు ఇరవై ఏడవ తారీఖు మే రెండు సంవత్సరం మనం ఉంటున్నది బబులోను కాలం ఈ క్యాలెండర్ దాన్ని సూచిస్తుంది కాబట్టి బబులోను కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి బబులోనుకు దుస్థితి పట్టబోతుంది అని మనం చూస్తాం పకణ గ్రంథంలో ఒక్కొక్క క్షణంలోనే అది కూలిపోయాను కదా దాన్ని చూసి భూలోకపు వాసలు అందరు కాబట్టి అది కూలిపోయే కాలంలో మనం ఉంటున్నాం అందుకే దాంతో మనకి ఎటువంటి సహవాసం లేదు దాంతో మనం పాల్పొందొద్దు దాంట్లో నుంచి మనం పారిపోవాలా వేసుకో మనం జ్ఞాపకం చేసింది దాని దుస్థితి మీకు పట్టకుండా దాని నుండి మీరు పారిపోవుడి అన్నాడు కాబట్టి మనం పారిపోవాలా కానీ అందులో మన సహోదరులు చాలా ఇంకా బంధింపబడి ఉన్నారు ఏ రీతిగా బంధింపబడి ఉన్నారన్న విషయాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం ఆరవ బూర ఐదవ బూర ముఖ్యంగా దానికి సంబంధించిందే ఐదవ బూర వరకు వాళ్ళు బంధింపబడి ఉన్నారు ఆరవ బూరలో బంధింపబడ్డ వారందరూ బలి అర్పణ కొరకు సిద్దపడుతున్నారు వాళ్ళందరూ బలి అర్ అర్పణలాగా అర్పించబడతారు మనం ఉదాహరణకు చూస్తాం కదా కోళ్ళనన్నిటినీ బుట్టలేసుకొని వస్తారు అవి ఒక రకంగా బంధింపబడ్డట్టే ఎగిరిపోకుండా దాని తర్వాత వాడు ఏం చేస్తాడు వాటిని కోస్తూనే ఉంటాడు అట్లనే ఈ జీవితం అన్నట్టు బతుకుతేపడ్డ గొరైపిల్ల జీవితం అంటే అర్థం అదే దానికి సంబంధించింది నిజంగానే వాళ్ళందరూ హతసాక్షులు కాబోతున్నారు అన్న విషయాన్ని ఆరవ బూర జ్ఞాపకం చేస్తుంది ముఖ్యంగా ఆరవ బురలో మనం ఏం చూస్తున్నామంటే ఆ దూతలు ఎవరు ఆ నలుగురు దూతలు ఎవరు అన్న విషయాన్ని మనం చాలా కాలం నుంచి ధ్యానిస్తున్నాం ఇక్కడ కొంచెం గ్యాప్స్ వస్తున్నాయి అయినా కానీ దేవునిశ్చితం ఆయన ఎందుకు కొన్నిసార్లు స్లో చేస్తాడో ఎందుకు కొన్నిసార్లు పరిగెత్తిస్తాడో అది మనకు అర్థం కాదు కానీ మన మంచి కోరికే అని మనం అర్థం చేసుకోవాలా పరిగెత్తుతామంటే అలసిపోతూ ఉంటాం ఆయన చిన్న గొర్రె పిల్లలు పట్టుకొని నడిపించినట్టు మనం నడిపించింది అనుకో మెల్లమెల్లగా నిదానంగా మనం వీటిని నేర్చుకుంటా ఉంటాం కాబట్టి వీటిని నేర్చుకోవాలంటే మనము ఆయన చేయి పట్టుకొని మనం ముందు పోవాలా ఆయన ఎంతకాలం నడిపిస్తే అంతకాలం వెళ్తాం మన ప్రోగ్రామ్స్ కాదు మన టైం కాదు ఆయన ప్రోగ్రామ్ ఆయన టైంకే మనము అవకాశం ఇవ్వాలా కాబట్టి ప్రకటన గ్రంథంలోని ఈ యొక్క వ్యాఖ్యలను మనం ధ్యానిస్తున్నాం తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ప్రకటన గ్రంథము తొమ్మిది తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం ఈ తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తున్నాం ఏమనంటే ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటిసు అను మహానది యొక్క బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెపుట వింటిని మనుషులలో మూడవ భాగమును సంహరింపవాలని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు స్థిరపరచబడి ఉన్నది అంటే ఇది ఆల్రెడీ ప్లాన్డ్ అన్నట్టు స్థిరపరచబడిందంటే ఆల్రెడీ ప్లాన్డ్ అది ఒక్క క్షణంలో ఏరీతిగా జరగబోతుంది అనేది ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రావుతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచితిని ఆ గుర్రములకు వాటి మీద కూర్చొని ఉన్న వారికి నిప్పు ఎరుపు ఎరుపు వర్ణము నీల వర్ణము గంధక ఉండెను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నోల నుండి నోడ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడల్చుండెను ఈ మూడు దెబ్బలు అక్కడ మూడు దెబ్బల గురించి చెప్పడదు కదా ఈ మూడు దెబ్బల చేత అనగా వాటి నొసల్లో వాటి నోలలో నుండి బయలుదేరుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషుల్లో మూడవ భాగము చంపబడేను అంతేనా చంపబడేను కాబట్టి అగ్ని ధూమము గంధకం మూడు పాయింట్స్ అక్కడ అగ్ని ధూమము గంధకం కాబట్టి ఈ దూతల నోట్ల నుంచి అగ్ని ధూమము గంధకము అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ దూతల జీవిత విధానము ఏందనే మనము కొన్ని కొంతకాలం నుంచి జనిస్తున్నాం వాళ్ళ గుణగాణాలు ఎట్లది తర్వాత వీళ్ళ మైమరువులకు సంబంధించిన విషయము మనము అటుపైన వారం చేసినాం మైమానువులంటే ్రెస్ప్లెట్స్ కాబట్టి కావచ్చం బ్రెస్ప్లెట్స్ గురించి వీళ్ళ మైమరువులు దేనికి సంబంధించిన మనము దీర్ఘంగా ధ్యానించినాం ముఖ్యంగా మొదటిది నిప్పు వలె ఎరుపు వర్ణము నీల వర్ణము గంతక వర్ణం గంధక వర్ణం మూడు వర్ణములు గల మైమరువులు వాళ్ళకు ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించినాం చాలా డీటెయిల్ గా ధ్యానించడం పోయిన వారము ఆ రంగులు దేనికి సంబంధించినా అని ఎక్స్ప్లోర్ చేసినాం తర్వాత పాత నిబంధన కాలంలో కూడా యాచకుడు అనేవాడు ధరించుకున్న తన వస్త్రం మీద ఏపోదు మీద కూడా ఈ రంగులు ఉన్నాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ముఖ్యంగా పోయిన వారం మనం వాక్యం అటుపోయిన వారం మనం వాక్యాన్ని ముగించుకున్నప్పుడు ఏ గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి పద్నాలుగు వర్షాలలో కొన్ని వ్యాఖ్యలు చేసినాం మనం పబ్లిక్ లో చెప్పలేమని చెప్పినాం కాబట్టి ఆ ఆ వాక్యంలో ఇద్దరు స్త్రీల గురించి మనం అక్కడ చూస్తున్నాం ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు మొదటి స్త్రీ పేరు అహోలా రెండవ స్త్రీ పేరు అహోలిబా అని అక్కడ చెప్పబడ్డాయి కదా మొదటి స్త్రీ పేరు అహోలా రెండవ స్త్రీ పేరు అహోలిబా అహోలీ బా అహోలా అహోలిబా నాలుగో వసంలో చూస్తాం అండ్ ద నేమ్స్ ఆఫ్ దెమ్ వర్ అహోలా ది ఎల్డర్ అండ్ అహోలీ హర్ సిస్టర్ అండ్ దేవర్ మైన్ అంటున్నాడు దేవుడుతున్నాడు అహోలా అహోలిబా అన్న ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పాడు ఈ వాక్యం ఈ స్త్రీలు ఎవరు అంటే ఆ రోజు ఇస్రాయల్ దేశము రెండు ముక్కలుగా విభజించడం మనం ఒకరు ధ్యానించిన సొలమన్ రాజు తర్వాత తన కుమారుని కాలం తర లో దేశము రెండు భాగాలుగా విభజింపబడి ఉత్తర దిక్కు దక్షిణ దిక్కుగా మారిపోయినాయి ఉత్తర దిక్కున ఉన్న దాన్ని ఇస్రాయెల్ అంటున్నారు దక్షిణ దిక్కున ఉన్న దాన్ని యూధా అంటున్నారు ఉత్తర దిక్కున ఉన్న దేశానికి రాజధాని షోమ్రోను దక్షిణ దిక్కున ఉన్న దేశ రాజధాని ఎరుసలేం యూధాకి ఎరుసలేం ఉత్తర ఇస్రాయెల్ షోమ్రోను ఈ రోజు సమరీ అంటాం దాన్ని కాబట్టి షోమ్రోను కొత్త నిబంధనకు వస్తే సమరీ కాబట్టి ఈ స్త్రీల గురించి ఇక్కడ చెప్పబడింది ఈ స్త్రీల గుణగణాలు ఎట్లా ఉన్నాయని చెప్పబడింది ఈ స్త్రీలు అంటే స్త్రీ అంటే సాధారణంగా సంఘానికి సాదృశ్యం కాబట్టి యుగ సమాప్తికి వచ్చేటప్పటికి పాత నింబన్న కాలపు ముగింపుకి ఆ రెండు భాగాలు తయారైనాయి ఉత్తర దిక్కు ఎట్లా దక్షిణ దిక్కు ఎట్లా తేరైంది చివరికి ఉత్తర దిక్కు సమర్య అంటున్నాము దక్షిణ దిక్కు యూధ అంటున్నాము అయితే సమర్య ఏం చేసిందంటే ఐగుప్తు దేవతలతో వ్యభిచరించినట్లు మనం చూసినాం వ్యభిచారం అంటే విగ్రహారాధన ఐగుప్తు దేవతలతో విగ్రహారధన చేసింది ఉత్తర దిక్కున ఉన్నది దక్షిణ దిక్కున ఉన్నది కూడా అదే రీతిగా దేంతో అసూరుతో అనుంది కదా మీ జ్ఞాపకం ముందు లేదో వాటికి సంబంధించిన మరికొన్ని విషయాలు మనం చూస్తాము అహోలా అహోలీ సంబంధించిన వాక్యాలు మనం చూస్తున్నప్పుడు దానికంటే ముందు ఏం చూసినామంటే అదే యహెచ్కల్ గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి పద్నాలుగు వర్షాలలో ముఖ్యంగా తొమ్మిదవ వర్షం నుంచి వేర్ ఐ హ్యావ్ డెలివర్డ్ హర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ హర్ లవర్స్ into the hands of the assyrians upon whom she dotted these discovered her nakedness they took her sons and her daughters ante thirpu aa reethi untadu anukuntunadu and slew her with the sword ahola aholani ee reethiga devudu shikshinchinanna vishayam gyaapichestadu ashurilaki apaginchina utari dikkuna unna desanni vaaru vaari kumaranu kumartulanu kumar ee reethiga samharinchindaru kathi cheta ani cheptunadu akada dan tarvata for they had executed her judgment upon her amemida teerpuni vallu nirvartinchinru 11th vachanamlo and when her sister ahola ahola ante jerusalem judah said is she was more corrupt in her inordinate love than she and in her khodam more than her sister in her khodam khodam ante vicharam she doted upon the assyrians her neighbors captains and rulers chudandi asurila like yokka captains neighbors rulers clothed most gorgeously tarattu valu evaru horsemen kabati manu indaga chustunamo pradangandam 9th chapter chustundi kuda horsemen e kada valu and nalguru dootalu horsemen undu akkada kabati ikkada horsemen evaru ani meer telusukovali ante ee hechagal gadam vakiyani alva chadavala చకర్య గ్రంథాలు కూడా మనం హార్స్మెన్ గురించి ధ్యానించినాం కొన్ని సమాచారాల క్రితం కాబట్టి ఇక్కడ ఇంకా తేటగా వాళ్ళ యొక్క గుర్తింపులు అనేది ఎవరు మనం మీరు వాళ్ళని గ్రహించాలి గుర్తించాలని చెప్తున్నాడు దేవర్ క్లోత్ మోర్ గార్జియస్లీ అంటే ఎంతో ఖరీదైన ఎంతో గంభీరమైన ఎంతో వైభవమైన దుస్తులు ధరించుకున్న వాళ్ళు వీరి హార్స్ మెన్ రైడింగ్ అపాన్ హార్సెస్ ఆల్ ఆఫ్ దెమ్ డిజైరబుల్ యంగ్ మెన్ దెన్ ఐ సా దాట్ షీ వాస్ డిఫైల్డ్ she was defiled apavitra tatt kondindi and they took her both one way and that she increased her wodam hodam hodam dablini silent antam hodam antam hodam ante vivicharam for when she saw men portrayed upon the wall the images of the caldeans portrayed with vermilion వెర్మిలియన్ అంటే అదొక రంగు ఎరుపు అనర్థం వెర్మిలియన్ అంటే రెడ్ అనర్థం కాబట్టి ఇప్పుడు మనం త్వరగా ఈ రంగుల సమస్య ముగించుకుంటే ఇంకా కొన్ని గుణగణాలు మనం ధ్యానించచ్చు దీర్ఘంగా కాబట్టి మొదటిదిగా వెర్మిలియన్ అంటే ఎరుపు అనర్థం చూడండి ఒకసారి ఎహెచ్కల్ గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగవ వచనం పద్నాలుగవ వచనంలో మరియు అది అధికముగా విభిచారము చేయవలనని కోరినదై ములకు నడికట్టుకు నడికట్టు నడికట్లను తలల మీద చిత్తవర్ చిత్ర వర్ణము గల పాగాలను పెట్టుకొని రాచకలలు గలవారై రాచకళలు గలవారై అని చిత్రవర్ణము గల పాగాలను పెట్టుకొని అంటే పాగా అంటే తెలుసు నీకు తల కట్టుకుంటారు పాగా పాగ అంటారు తల కట్టుకున్నాడు టర్బన్స్ లాగా అట్లా అంటే అంత గంభీరంగా తయారైవాళ్ళు వీళ్ళని అర్థం ఆ రీతి ఉన్నారని చెప్తున్నాడు వాళ్ళ గుణగణాల గురించి పదిహేను వర్షంలో సింధూరముతోను పూజబడి గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మ దేశమైన కల్దీల దేశపు బబులోను వారి వంటి కల్దీల కటములను చూచి మోహించెను కల్దీల పటములు కల్దీ అంటే బబులోని దేశం కల్దీ అంటే బబులోని దేశమే కల్దీల పటములను చూచి మోహించెను కాబట్టి చాలా క్లియర్గా ఉంది వారి దేవతలని చూసి వ్యభిచరించింది వారి దేవతలతో వ్యభిచర అంటే విగ్రహార్థన వ్యభిచరంతో పోల్చబడుతుంది బైబుల్ని మనం మరోసారి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం కాబట్టి సింధురంతో పోయబడి సింధూరం అంటే ఎర్రగా ఉంటాయి సింధూర్ అంటే ఎర్రగా కాబట్టి ఎరుపు అన్న దాని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎరుపుతో పోల్చబడింది అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వెర్మిలియన్ ఇంగ్లీష్ లో వెర్మిలియన్ అంటే ఎయిటీ వెర్మిలియన్ అంటే ఇంగ్లీష్లో లో సింగ్ కలర్ అనుంది పియర్ సింగ్ కలర్ అంటే అది చొచ్చుకపోయేటట్లుంది ఆ కలర్ అంత గంభీరంగా ఉంది అది మన హృదయంలో చచ్చుకపోతుందేమో అన్నంతగా ఉంది ఆ కలర్ అంటున్నాడు తర్వాత ఎయిటీ లో ఏముందంటే ఏ ప్రిమిటివ్ రూట్ టు బి హాస్టైల్ హాస్టైల్ అంటే ద్వేషించేది పగ కలిగినది తర్వాత ఎనిమీ అనుంది అంటే ఒక శత్రువుతో పోల్చబడింది అంటున్నాడు 8320 lo piercing to the site bright red bright red color taravata 188319 lo bright red as piercing in the site bay speckled speckled ante machalu galadi manu jakaragranalu istham chukkalu galadi chukkalu gala gorralu gurinchi manam english lo speckled nadaradani kabatti bay color స్పెకిల్డ్ కలర్ స్పెకిల్డ్ అంటే చుక్కలు చుక్కలు గల గుర్రాలతో పోల్చబడింది అంటున్నాడు అంటే ఎరుపు నలుపు తెలుపు అది స్పెకిల్డ్ కలర్ అంటం యాక్చువల్ గా ఆ రంగులు కలిసినదే వీళ్ళు చూడడానికి వింతగా ఉంటారు చిత్రంగా ఉంటారు వీళ్ళ అపియరెన్సెస్ ఆ రీతిగా చెప్తున్నాడు అది వాళ్ళకి ఇష్టం ఆ రీతిగా ఉండడం ఎయిటీ త్రీ లో ఏముందంటే టు బి ష్రిల్ టు విసిల్ ఆర్ హిస్ హెచ్ఐఎస్ఎస్ హిస్ అంటే గుసలు కొట్టడం అర్థం కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ గుర్రాలు బుసలు కొడుతున్నాయి గుర్రాలు పరిగెత్తుంటే బుసలు కొడుతుంది తెలుసా మీకు తెలుసా గుర్రాలు బాగా పరిగెత్తాయి కదా ఆ సౌండ్ వాటి ఊ గాలి వేలిస్తే వదిలితప్పుడు పాము బుసలు కొట్టినట్లే ఉంటుంది నేను ఎప్పుడైనా గమనిస్తే కాబట్టి ఇక్కడ ఎయిటీ త్రీ నైన్టీన్లో ఏమంటుందంటే టు విజిల్ విజిల్ వేసేదాని లాగుంది లేక హిస్ యాజ్ అ To కాల్ ఆర్ ఇన్స్కాన్ హిస్ హిస్ అంటే హెచ్ఐఎస్ఎస్ హిస్ అంటే బుసలు కొట్టడం అంటే ఇది పాములను సూచిస్తుంది లేక సర్పములను సూచిస్తుంది అని చెప్తుంది చెప్పాలంటే ఇవి ఈ జేమ్సాన్ నంబర్ చూడకపోతే మటుకు ఖచ్చితంగా అది సర్పంలు అని మనం ఎప్పటికీ చెప్పలేము ఎయిటీ టు నైన్టీ వన్ లో ఏముందంటే దాని రూట్ వర్డ్ సేమ్ యాజ్ ఎయిటీ త్రీ ట్వంటీ వన్ ఏ గ్రేప్ వైన్ గ్రేప్ వైన్ అంటే తెలుసా वैन अट ग्रेप ग्रेप वैन अटे द्राक्ष ग्रेपे डबल्यून अभी डबल्यू v.i.n वेरे विमोल्यून अटो रसम द्राक्षरसम ग्रेप वैन अटे द्राक्ष चीएन डबल्यून मन द्राक्षरसम अवच्छ्रेपी अटे ద్రాక్ష రసపు ద్రాక్ష చెట్టు అని అర్థం కాబట్టి ఇది ఒక ద్రాక్ష చెట్టుని పోల్చబడి ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు ఎయిటీ త్రీ ఎయిటీ టూ నైన్టీ వన్ లో కాబట్టి గ్రేప్ వైన్ ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో ఇది ఏందో చూస్తామో చూడండి ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చనం పదిహేడవ వచనంలో ఈ గ్రేప్ వైన్ ఈ ద్రాక్ష చెట్టు దేనికి సంబంధించి చెప్తున్నాడు చూడండి ఇంకొక దూత పర్లోక మందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను అంటే పర్లోక మందున్న ఆలయం మీకు ఇప్పుడు అర్థం కావాలి ఇది మనం మెనుసలా ధ్యానిస్తాం ఈ ఆలయం గురించి ఆలయంలో నుండి వెడలి వచ్చెను అతని యొద్ను వాడిగల కొడవలి ఉండెను మరి దూత బలిపీఠం నుండి వెడలివచ్చి మనకు తెలుసు బలిపీఠం నుంచి ఇందాక చూసినాం మనం దూత ఆరో దూత ఈ దూత అదే దూత బలిపీఠం నుండి విడలి వచ్చను ఇతడు అగ్ని మీద అధికారం నందినవాడు ఇతడు వాడి కొడవలిగల వానిని గొప్ప స్వరంతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయిన నన్నీ కొడవలి పెట్టి దాని గెలలను కొయ్యమని చెప్పాను కాబట్టి గ్రేప్ వైన్ అంటే ద్రాక్ష చెట్టు మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం కాబట్టి దాన్ని ఏం పండ్లవి ద్రాక్ష పండ్లు వాస్తే పర్లేదు కాని ఆ పనికిరాని కారు ద్రాక్షలు కోస్తే ఏం చేస్తాం దాని జీవితం ఆ రీతి ఉంది కాబట్టి ఆయన కోపంతో ఇతడు అగ్ని మీద అధికారం పొందినవాడు అంటే ఆయన ఆయనకి కోపం చాలా ఉంది ఇప్పుడు ఆయనకి అధికారం పొందుకున్నవాడు కాబట్టి ఆయన ఏమంటుండు కొడవలి వాడిని పిలిచి గొప్ప స్వరంతో భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కొయ్యమని చెప్పాను కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను కాబట్టి ద్రాక్ష దేనికి ద్రాక్ష దేనికి సంబంధించింది అది దేవుని దేవుని పిల్లకి సాదృశ్యం ద్రాక్ష చెట్టు నేను తీగలు మీరంటాడు యోహాన్ సువార్తలో కాబట్టి క్రైస్తవులు ద్రాక్ష తీగలతో పోల్చబడినరు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోతున్నారు అని ఇంత తేటగా ఉంది ఇక్కడ ఈ పద్నాలుగో వాద్యాయులు చూస్తున్న వాక్యము తొమ్మిదో వాద్యాయులు చూస్తున్న వాక్యము ఒకటే దా ప్రణంధం ఇట్లా ముందుకు వెనకలి ముందుకు వెనకలిపోతూ ఉంటుంది దాని సీరియల్ గా చదవడానికి వీల్లేదు అట్లా అర్థం కాదు ఎప్పుడు కూడా మనకు ఆ వాక్యం తర్వాత అగ్ని గంధక వర్ణం వర్ణం అంటాం కదా బ్రిమ్స్టోన్ అంటారు ఇంగ్లీష్లో ట్వంటీ త్రీ జీరో సిక్స్ ఇక్కడ సల్ఫర్ లైక్ సల్ఫరస్ బ్రిమ్స్టోన్ అగ్ని గంధకం అంతే దానికంటే అర్థం ఏం లేదు కాబట్టి అగ్ని గంధకములు మనం అక్కడనే ముగించుకున్నాం వారం ఈ అగ్ని గంధకములు సదమ గొమర మీద కుమరించబడినట్లు మనం చూసినాం కదా ఫైర్ బ్రిమ్స్టోన్ అగ్ని గంధకం గంధకం అంటే కరు కరుగుతున్నట్లుంటది అది ఇప్పుడు అగ్ని అటు డైరెక్ట్గా ఫైర్ వచ్చి పడుతుంది అంటే అర్థం ఉందానికి ఇప్పుడు కట్టె వెలిగించిన ఆకు వెలిగించిన పేపర్ వెలిగించినా ఫైర్ వస్తుంది కానీ గంధకం అట్ట కాదు గంధకము ముద్దలు ముద్దలుగా పడుతు ఉంటుంది మన లావా పొంగిన ప్రొసెస్ చూసినావా ఆ ముద్దలు ముద్దలు పైన వచ్చి పడితే ఎటు అది నీ మీద పడ్డది అక్కడ అత్తుకోపోతుంది అది అది దాని గుణగణం కాబట్టి వాటికి సంబంధించిన విషయం అని చెప్తుంటారు అంటే ఇవన్నీ దేవుని ఉగ్రతకు సాదృశ్యం అని ప్రభు మన జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఆయన కోపానికి ఇవి సాదృశ్యంగా ఉన్నాయి ఆయన ఏరితే తన కోపాన్ని చూపించబోతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ట్వంటీ లో ఏముందంటే బ్రిమ్స్టోన్ అంటే ఏ డిటి లేక దైవత్వం ఎస్పెషలీ విత్ థర్టీ ఫైవ్ ఎయిటీ డివినిటీ సుప్రీం డివినిటీ అంటే సృష్టికర్త దేవునికి సంబంధించింది అని అర్థం ఫిగరేటివ్లీ మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ అంటే జడ్జ్ అని అర్థం కాబట్టి ఎక్స్డింగ్ గాడ్ గాడ్లీ అని అర్థం అంటే మెజిస్ట్రేట్ కి సంబంధించింది లేక తీర్పుకి సంబంధించింది మెజిస్ట్రేట్ అనేవాడు తీర్పు తీర్చేవాడు కాబట్టి ఆయనకు సంబంధించింది అంటే వీళ్ళ ద్వారా దేవుడు తీర్పు తీర్చబోతుండు ఈ నలుగురు గుర్రాలని ఆయన చేతిలో ఒక పనిష్మెంట్ సాధనం వాడుకుంటుండు ఆయన చేతిలో వీళ్ళు ఒక కొరడ కొరడాతో పనిష్మెంట్ చేస్తారు కదా కొరడ ఒక రకంగా తేలక సాదృశ్యం పట్టుకున్నవాడు సర్పానికి సాదృశ్యం కాబట్టి ఓ రీతిగా ఈ మెజిస్ట్రేట్ లేక ఈ నలుగురు దూతలు ఆయన చేతిలో ఓ కొరడల్లాగా పనిచేయబోతున్నారు ఆయన చేతిలో పనిష్మెంట్ లాగా వీళ్ళు వాడబడబోతుండ్రు అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుండ్రు అందుకే మనం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదకొండవ వర్షంలో చూసినప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు మన ప్రభు చెప్పింది దీన్ని అర్థం చేసుకోవాలని లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదకొండవ వర్షంలో ఈ ఆరవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతున్నప్పుడు పద పదకొండవ వర్షంలో వారు సమాజం అందిరంలో పెద్దల యుద్ధకును అధిపతుల యుద్ధకును అధికారుల యొక్కకును మిమ్మను తీసుకొని పోవన్నప్పుడు మీ మీరు ఏలాగూ ఏమి ఉత్తరం ఏమి మాట్లాడదామా అని చింతించకడి మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోని మీకు నేర్పొన నేను లూకాసు పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం కాబట్టి ఇంగ్లీష్లో ఏముందంటే అండ్ వెన్ దే బ్రింగ్ యూ అన్ టు దినగాగ్స్ అండ్ అన్ టు మ్యాజిస్ట్రేట్స్ అంటే సమాజ మందిరంలో మ్యాజిస్ట్రేట్స్ ఇంగ్లీష్లో తెలుగులో మటుకు పెద్దల యుద్ధకనుంది ఇంగ్లీష్లో మటుకు మ్యాజిస్ట్రేట్స్ అని ఉంది తెలుగులో లేదు మ్యాజిస్ట్రేట్స్ అని అండ్ పవర్స్ అంటే అధికారులు పవర్స్ అంటే అధికారులు కాబట్టి మీరు సబల యుద్దకు ఈర్చుకొని పొడబోతారు పడతారు అని చెప్పిండు కదా అదే వాక్యాన్ని జ్ఞాపం చేస్తుండ్రు అండ్ పవర్స్ టేకింగ్ నో థాట్స్ హౌ ఆర్ వాట్ థింగ్ యూ షల్ ఆన్సర్ ఆర్ వాట్ యూ షెల్ సే కాబట్టి ఏం మాట్లాడాలి ఆ టైంలో అనేది మీ కానీ కాదు ఆ క్షణంలో దేవుడే మాట ఇస్తాడు ఏమని మాట్లాడాలి కాబట్టి ఇంతకాలం మీద మీరే మాట్లాడినారు కానీ శ్రమల కాలంలో తీర్పు కాలంలో మీరు ఏం మాట్లాడాలనో దేవుడే మీకు మాటిస్తాడు వాళ్ళప్పుడు పసాదపడి ప్రభావం మమ్మల్ని క్షమించినైనా అని ఆ క్షణం ప్రార్థన చేస్తారు అంతవరకు ఆ ప్రార్థన వాళ్ళకు ఉండదు అంత ధీమాగా ఉంటారు అన్నట్టు కాబట్టి యశయ గ్రంథము ముప్పై నాలుగవ ఈ తీర్పు ఏ రీతిగా ఉంటుంది విషయాన్ని మనం చూడబోతున్నాం యశాయ గ్రంథము ముప్పై అధ్యాయము యశయ గ్రంథము ముప్పై అధ్యాయము ఎనిమిదవ వర్షం నుంచి పదిహేను వర్షాలు అది ఏ రీతి ఉంటుంది ఆ దినము ఆ దినము ఆ గడియ ఆ సంవత్సరము అది యహోవా ప్రతి దండన చేయు దినము అంటే యహోవా శిక్షించే దినము ప్రతి దండన అంటే నువ్వు చేసిన దానికి తగిన ప్రతి శిక్ష ప్రతిఫలం ప్రతిదండన చేయు దినము సి వ్యాజ్యమును గోర్చిన ప్రతికార సంవత్సరము సియోను గురిచిన వ్యాజ్యము అంటే ఇక్కడ అర్థమైపోతుంది సియోను కాపురస్తులు ఎవరు అన్న విషయం ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ సడన్లీ టోటల్లీ టాపిక్ జంప్ అయిపోతుంది ఎందుకు ప్రతిదండన రాబోతుంది అంటే సిరిచిన వ్యాధ్యం ఈ లోకంలో సియోను గురించిన వ్యాజ్యం అంటే లేక ఎరుసున్ గురించి వ్యాజ్యం లేక యూత్ల గురించి వ్యాజ్యం సియోను అనేది యూదులకు సంబంధించిన స్థలం కాబట్టి ఎవరు ఈ శయోను కాపురస్తులు అంటే యూదులు యూదులు ఎవరు ప్రకృతి సహజంగా ఉన్న యూదులా లేక ఆత్మలో యూదులా కాబట్టి నేను ఆత్మలో యూదు అంటే వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే యూదులు వాళ్ళు ఆ ఉంటారు దానికి సంబంధించిన వ్యాధ్యం ఇది ఈ కన్ఫ్యూషన్స్ జడ్జిలో జరిగిపోతే కూడా వాళ్ళకి అర్థం కాదు ఏందో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు వీళ్ళు ఏం అర్థం కావట్లేదు కానీ ఇదంతా దేవుడే ఆ రీతిగా కల్పిస్తుండడు ఎందుకంటే ఆ రీతిగా వీరికి ప్రతిదన చేయబోతున్నాడు తొమ్మిదో వర్షంలో ఏదో కాలువలు కీలు కీలగును కీలు అంటే తెలుసా మీకు కీలు అంటే పిచ్ అంటారు అది డాంబర్ మన భాషలో చెప్పాలంటే డాంబర్ కీలు అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఇంగ్లీష్లో పిచ్ అంటారు కాబట్టి అండ్ ద తొమ్మిదో వర్షం కదా ఏదో కాలువలు కీలు అగును దాని మన్ను గంధకముగా మార్చబడును అది శిక్ష దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించి గంధకముగా ఉండును ఆ రీతి కూడా దేవుని శిక్ష అని చెప్తున్నాడు అది రెయింబగళ్ళు ఆరకయుండును దాని పొగ నిత్యము లేచును అది తరతరములు పాడుగా ఉండును ఎన్నడను ఎవడను దానిలో పడి దాటడు తర్వాత అంటే ఏ రీతిగా ఆయన శిక్ష చివరికి ఎట్లుంటది ఆయన శిక్షించినాక ఆ దేశం ఎట్లుంటది ప్రకృతి సహజంగా అని చెప్తున్నాడు తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఆత్మీయంగా మారిపోతా ఉంటాయి చూడండి పద పదకొండవ వర్షంకి అక్కడ ఎవరు ఎవరు ఆ రీతిగా శిక్షించబడబోతున్నారు ఎవరి చేతిలో ఆ రీతిగా శిక్షించబడబోతున్నారు ఎందుకంటే ఈ నలుగురు దూతులు ఒక వారిని గుర్తి గుర్తించడానికి వరకు కొన్ని కొన్ని గుణగణాలు చూపిస్తున్నారు దేవుడు వాళ్ళు ఎవరు వాళ్ళ గుణగణాలు ఎట్లుంటాయి ఎందుకు అంత డీటెయిల్గా చూపిస్తుంది అంటే మీలో గుణగణాలు ఉండద్దు ఒకేలా ఉంటే త్వరగా బయటికి రండి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తారు ఎందుకంటే మీరు కూడా సేవ జీవితంలో ఉన్నవారు వాళ్ళు కూడా సేవ జీవితంలో ఉన్నవారు తేడా అయింది నువ్వు నిస్వార్థతతోని యథార్థతతో పరిశుద్ధతతో ఆయన యొక్క నీతిని జ్ఞాపకం చేసుకుంటు నువ్వు సేవ చేస్తున్నావు ప్రీతికరంగా కానీ వీల జీవితం అట లేదు వీళ్ళకి రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు పదకొండు వర్షంలో గూడబాతులను ఏదు పందులను దాన్ని ఆక్రమించును ఏదేని ద్రాక్ష వనమును గ్రేప్ వైన్ ద్రాక్ష వనం అది చెట్టు గూడబాతులను ఏదు పందులను దాన్ని ఆక్రమించుకును గుడ్ల కాకియు దానిలో నివసించును ఎన్ని ఉన్నాడా నాలుగు ఉన్నాయా గూడబాతు ఏదు పందు గుడ్లగూబ కాకి ఈ నాలుగు బాగా తీసుకోండి సర్పముల గుణగణాలు ఇవన్నీ కాబట్టి గూడబాత్ అంటే ఏం దీనికి తెలవాలా గుడ్ల అంటే ఏదో దీనికి తెలవాలా కాకి అంటేనో తెలవాలని ఇవన్నీ ఉంటే మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే డీటెయిల్గా అందుకొరికే కదా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం దానిలో నివసించును ఆయన తారుమారు అను చాచును తారుమారు అంటేది అంత మిక్స్డ్ మిశ్రితం కలిసిపోయింది బబులోను కలిసిపోయింది అంత గలిబిలికి సంబంధించింది ఇది అంత గలిబిలికి సంబంధించింది మతపరమైన జీవితం అంత గలిబిలికి సంబంధించింది నాది కరెక్ట్ నాది కరెక్ట్ నాది కరెక్ట్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అంత గలిబిలి అనట్టు ఒక్కొక్కడు ఆ రీతిగానే తారుమారు చేసుకున్నారు అన్న తారుమారు అన్న కొలను చాచును అంటే ఈ కొలను అంటే దేవుని మందిరానికి సాదృశంగా ఉంది ఈరోజు అది తారుమారుగా తయారైపోయింది అంత కన్ఫ్యూజన్ తయారైంది దాంట్లో ఏమున్నాయి గుడబాత్తులు ఏదు పందులు గుడ్లగూబ కాకి తారుమారు అను కొలను చాచును శూన్యము అను గుండును పట్లును కొంచెం కష్టమే అర్థం చేసుకోవడం శూన్యం గుండును పట్టును పది పన్నెండు పన్నెండవ రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధనులు అక్కడ లేకపోదురు దాని అధిపతులు అందరూ గతమైపోదురు చివరికి సర్పములందరూ నాశనమైపోతారు తేళ్ళు అన్ని నాశమైపోతాయి ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు చివరికి పదమూడ అవసరంలో ఏదో నగరంలో ముండ్ల చెట్లు పెరుగును దాని దుర్గంలలో దురద గొండ్లను గచ్చలను పుట్టును అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను నిపుళ్లకు సాలగాను ఉండును ఇప్పుడు నేను మలసాను అవి లెక్క పెట్టుకోండి ఏదో నగరం అంటే ఏదోము అంటే ఏ సంత సంతానం అది శారీరకమైంది ఎర్రగుంటుంది ఎప్పుడది కాబట్టి రెడ్ కలర్ ఇది మనం చూస్తున్నాం కదా ఇందాక చూస్తుంది కూడా రెడ్ కలరే సింధూరం రెడ్ కలరే ఏదో అంటాడు ఎర్రని వాడనర్థం ఏషావు అందుకే ఏదో అన్నారు సంతానం కాబట్టి ఏదో నగరాలలో అంటే ఏదో సంతతి లాగా మారిపోయింది యుగ సమాప్తికి వచ్చేప్పటికీ మతపరమైన జీవితం అది యాకబుతో స్టార్ట్ అయ్యి ఏదోతో తయారైంది యోధం తయారైంది అంటే అందుకే చెప్పిండు యుగ సమాప్తికి వచ్చేప్పటికీ మొదటి కడపటి వారు అవుతురు కడపటి వారు మొదటి వారు అన్నాడు అంటే రివర్స్ అయిపోతా ఉంటారు కాబట్టి నిన్ను పరిశీలించుకోవాలి ప్రభావం నేను అయితే ఉండడానికి వీల్లేదని కాబట్టి ఇక్కడ ఏదో నగరాలలో ముళ్ల మొదటిదిగా మలుచును దాని దుర్గములలో దురద గుండ్లను గచ్చ గచ్చలను పుట్టును అంటే మూడు చెట్లు దానికి ముందు ఏం చేస్తున్నాం మనము గుడ్లగూప ఏదు పందులు కాకి ఇక్కడ మూడు చూస్తున్నాం ఈ చెట్లలో కూడా ముళ్ళ దురదగొండ్ల చెట్లు గచ్చపొదలు తర్వాత అది అడవి నక్కలకు నివాసములగును అడవి నక్కలు అంటే అవి మీకు తెలిసి నక్కలు ఎట్లుంటాయి అడవిలో పుంజుకొని ఉంటాయి ఎప్పుడు దొరికితే ఆహారం గుంజుకుందామా అని సింహంలో గుంజుకుంటాయి అవి అడవి నక్కలు అంత డేంజరస్ ఉంటాయి అవి పద్నాలుగో వర్షంలో అడవి పిల్లలను నక్కలను ఆచట కలుసుకొనును ఆచట అడవి మేక తన తోటి జంతువులను కనుగొను తన తోటి అంటే తన తనతో పాటు కలిసి ఉంటారు కదా లేడీ ఫిమేల్ గోట్ అన్నట్టు షీ గోట్ అంటాన్ని అడవి పిల్లలను నక్కలను ఆచట కలుసుకొనును ఎక్కడ తారుమార అనే స్థలం తారుమారు అనే స్థలం బబులోన్ బబులున్ తారుమారు అంత గలిబిలి కాబట్టి అక్కడ ఇవన్నీ కలుసుకుంటాయి అడవి పిల్లలను నక్కలను ఆచట కలుసుకును అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొను చువ్వట్ట మీకు తెలవాలా అంటే ఏందో ఇన్ని పేర్లున్నాయి ఇక్కడ కాబట్టి చాలా డెప్త్ ఉంది అసలు ఇది ఇంత డీటెయిల్డ్గా ఈరోజు పోవాలా లేదా అని నేను ఆలోచిస్తాను చూడండి అంత డీటెయిల్డ్గా పోతే సరే నేను పోతేనేమో డీటెయిల్డ్గా మీ మైల్ కూడా రిజిస్టర్ కావాలా కదా సిస్టమేటిక్గా అవన్నీ రిజిస్టర్ అయితేనే కానీ నలుగురు దూత్తుల యొక్క గుణగణాలు మనం సరిగ్గా అర్థం చేసుకోలేము ఈ పక్షులు ఈ చెట్లు అన్ని ఈ జంతువులు అంటే మూడు రకాలు పక్షులున్నాయి చెట్లున్నాయి జంతువులు ఉన్నాయి ఈ మూడు రకాలి అన్ని ఎక్కడ ఉన్నాయంటే తారుమారు అనే కొలను లేక ద్రాక్ష వనము గ్రేప్ వైన్ అంటే ద్రాక్ష చెట్లతో ఉన్న తోట ఆ రీతిగా తయారైంది చివరికి అని చెప్తున్నాడు అది స్టార్టింగ్లో ద్రాక్ష తోట లాగుండి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ ఆరవ బూ బూరా సంబంధించి మతపరమైన జీవితము అట్లా తయారైంది ఈ వాక్యం వింటే మతస్థులు ఏమంటారు సార్ ఇదంతా అబద్ధం మేమెంతో పరిశుద్ధంగా దేవుని ఆరాధిస్తున్నాం దేవుని సూచిస్తున్నాం ఘనపర్చినం ఉపాసం ఉంటున్నాం ఆయన వాక్యానికి తగినట్టు జీవిస్తున్నాం అనేసి చెప్పేసి వాళ్ళు దీన్ని తృణీకరిస్తారు దీన్ని తృణీకరించడం వలన వాళ్ళు అక్కడ సీల్ చేయబడుతున్నారు వాళ్ళ గుంపులో ఏ గుంపులో ఉంటారో అందులోనే ముద్రించబడతారు వాళ్ళు మనం మటుకు ఆ గుంపుల నుంచి బయటకు వస్తే కాబట్టి వీటిని చూడగలుగుతున్నాం ఆ గుంపు వాళ్ళకి ఇది ఎప్పటికీ అర్థం కాదు వాక్యం ఇంత ఇంత జాగ్రత్తగా చెప్తున్నా కూడా స్వీకరిస్తారు కానీ ఇది ఇది అంత వ్యతిరేక మీ చర్చ అరీతలేదు నేను రక్షణ పొందిన నేను పరిశుద్ధంగా నేను ఆయన కొడుకు జీవిస్తున్నాను అనేసి ధీమాగా ఉంటారు కానీ వాళ్ళు అబద్దాన్ని ఆశ్రయించు అని వాళ్ళు ఎప్పుడు గ్రహించారు కాబట్టి ఇవన్నీ ఆ మతపరమైన క్రైస్తవ గుంపు ఏరీతిగా ఉండబోతుంది ఎవరి సహవాసంలో ఉండబోతుంది ముఖ్యంగా ఇవే ఈ సర్పములు ఈ తేళ్ల సహవాసంలో అవి ఉంటున్నాయని ఈ గుంపులన్నీ వాటికి సంబంధించినవి ఏవి కూడా మనుషులతో పాటు నివసించేవి జంతువులు నక్కలు అడవి నక్కలు వర్తపడ్డాడు ఎవడన్నా మనుషులు ఉంటారు తర్వాత గుడ్లగూబ తను ఎవడని ఉంటాడు ఇంట్లో పెట్టుకుంటాడు గుడ్లగూబ అని కాపీలు తెచ్చి పెట్టుకోటాను ఎట్లా అవడాను ఎవడు కాబట్టి నేను ఇక్కడికి వాక్యాన్ని ఆపేస్తాను చివరిగా పదిహేనో వర్షంలో చేస్తాను కదా పదిహేనో వర్షం చూపించేసి నేను వాక్యాన్ని ముగిస్తా చిత్త గూబ ఎవరన్నా విన్నారా దాని గురించి అదొక పక్షి చిత్తగూబ అందుకే బయాలజీ జువాలజీ చదవాలంటే బైబిల్ చదవాలా ఫస్ట్ అర్థమవుతుందా జువాలజీ అంటే జల గురించి కదా ఆర్నితాలజీ అంటే పక్షుల గురించి సబ్జెక్ట్ కాబట్టి ఆర్నితాలజీ ఇక్కడే ఉంది బైబుల్లో ఈ లోకంలో ఎక్కడ ఉంది కాదు బావాల్ బయాలజీ జువాలజీ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ తేటగా ఉంది కదా ఇన్ని పదిహేను అంశాలలో చిత్త గూడు కట్టుకును ఎక్కడ తారుమారు కొలంలో అచ్చట గుడ్ల గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొను తెల్లగద్ద అంటే మీకు ఎవరికైనా తెలుసా అక్కడికి ఎండవుతుంది ఆ వాక్యం పదహారవ వచనం నీకు అర్థం కాకపోతే నువ్వు కొంచెం నీళ్ళతో బలైనతాయి చూడండి సారి పదహారవ వచనం యహోవ గ్రంథంను పరిశీలించి చదువుకొనుడి అది నీ బాధ్యత పొద్దున్న లేస్తే ఇవన్నీ పరిశీలించాలా మీరు చెప్పండి నేను వీటిని అర్థం చేసుకోవాలంటే నేను ఎన్ని గంటలు ఖర్చు అంత టైం దొరుకుతలేదు వాడు ఇవ్వడు మనకు టైం కానీ మనం చేసుకోవాలా అలారం పెట్టుకొని పొద్దున్న వేయడమో ఎవరు లేని టైంలోనో ఏదో చేయాలా ఈ వేడికి అసలు కూర్చొని చదవాలంటే అర్థమే కూడా కాదు అంత ఇరిటేషన్ ఉంటుంది కదా సమ్మర్ అంటే అంత చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి ఎట్లా ఉన్నా కానీ మనం దాన్ని చదవాలి అంతే ఇక్కడ చెప్తుండు యహో ధర్మశాస్త్రంను పరిశీలించి చదువుకుని ఎందుకు చూడండి ఆ జంతువులలో ఏదియో లేక ఉండదు కంపల్సరీ ఉంటాయి ఆ జంతువులు దేని జత దాని యొద్ ఉండక మానదు కంపల్సరీ పక్షులుంటాయి ఆ జంతువులుంటాయి ఆ పక్షులుంటాయి నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును అర్థమవుతుందా వీటన్నింటినీ ఎవరు జమ చేసిండ్రు దేవుని వాక్యే ఆయన నోటి ఊపిరి చేత ఇవన్నీ పోగు చేయబడ్డాయి ఎందుకు పోగు చేయబడ్డాయి అన్నిటికీ శిక్ష అన్ని శిక్ష పొందబోతున్నాయి అది యుగ సమాప్తికి జరిగింది కాబట్టి ధర్మశాస్త్రంలోహోవ యోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి అంటే ఈ ఈ గ్రంథంలో అన్ని ఇవే ఉన్నాయి అని చెప్తున్నాడు మనకు చెప్పింది దేవుడు ఎవరికి అంతకాలంగా సర్పములు తేళ్లు గొప్ప వీళ్ళందరూ మొదటి నుంచి ఉన్నవాళ్ళు మొదలుకొని ప్రాణంగా అంద వారు కొన్నారు మన ప్రభు ఎక్కడ జ్ఞాపకం చేసినప్పుడు యహో ధర్మశాస్త్రాన్ని పరిశీలించి చదువుకుని ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు కంపల్సరీ ఉంటాయి ఆ జంతువులు ఇక్కడ ఆ పక్షులు ఉంటాయి అంటున్నాడు అక్కడ దేని జత దాని యొక్క ఉండక మానదు నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును అవన్నీ చివరికి ఒక్క జగలా పోగు చేస్తున్నారు మీకు ఒక వాక్యం చూపిస్తాను ఇది ఏసులో చెప్పిన వాక్యం ఆయన చనిపోక శిష్యులతో పాటు కూర్చొని ఎరుసలేం అంతా తిరుగుతున్నాడు శనివారము ఆయన రాత్రి ఓడ ఎక్కిండు గలలియా ప్రాంతం నుంచి ఓడ ఎక్కి ఎరుసలేంకి రావాలా ఆ వారం ఆయన ఆ వారం చనిపోబోతున్నాడు ఆయన అయితే శనివారం రాత్రి అంతా ప్రయాణం చేస్తున్నారు శిష్యులు ఈయన ముందుగానే వచ్చేసిండు మీకు తెలుస్తుంది సంగతి దాని మీద నడుచుకుంటూ వస్తారు మీకు తెలుసు తర్వాత వాళ్ళు తిరిగి అక్కడి ఏమొస్తారు మార్తా మర్యాల ఇంటికి వస్తారు మార్తా మరియల ఇంటికి వచ్చి నైట్ అక్కడే ఉండి ఈయన ఒలివల కొండ మీదకి పోయి ప్రార్థన చేయడం ఇవన్నీ మీకు తెలుసు కదా తర్వాత డీటెయిల్గా చూస్తాం ఇప్పుడు చూడం మారుతా మర్యాల ఇంట్లో దిగుతారు వీళ్ళు ఎప్పుడొచ్చినా గానీ గలలి అంటే అనిల ప్రాంతం అనిల ప్రాంతంలో సేవ చేసి వచ్చి రాత్రి ఆ పడవల ప్రయాణం చేసి మారుతా మరియాల ఇంటికి వచ్చి ఉదయం వాళ్ళ ఇంట్లో ఆహారం పొందుకొని ఉదయం వాళ్ళు వీళ్ళు ఉండేది బేతనియా ప్రాంతం మార్తా మరియలు ఉండేది బేతనియా ప్రాంతం బేతనియా నుంచి బేత్బగే బేత్బే తర్వాత ఎరుసలేం వాళ్ళ జర్నీ సికింద్రాబాద్ టు హైదరాబాద్ అనొచ్చు మధ్యలో రకరకాల స్థలాలు అట్లా బేతనియాలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని బేత్పగేకి వెళ్ళాలా బేత్పగే నుంచి ఎరుసలేంకి వెళ్ళాల అయితే ఆయన పట్టబడక ముందు బేత్ గాడిద గాడిద పిల్లకి కట్టబడి ఉంటాయి అప్పుడు శిష్యులకు చెప్తాడు మీరు పోయి ఆ గాడిద గాడిద పిల్లని కట్ విప్పించి విప్పండి ఎవరైనా ఆటంకం చేస్తే ఇది ప్రభునకు కావాలని చెప్తే వాళ్ళు ఆటంక పరచరంటాడు వాళ్ళన్నట్టు అతను అన్నట్లు వాళ్ళు పోయి వాటిని విడిపించుకొని తీసుకొస్తే అతను బేత్ బేత్ పగేసి దాని మీద కూర్చొని పిల్తాడు ఎరుసలేంకి ఎరుసలేం లకి ఆయన బయలుదేరుతాడు ఆయన మరణానికి ముందు ఒక రాజులాగా బయలుదేరినట్టు మనం చూస్తుంటాం అక్కడ కానీ ఎంతో దీన స్థితిలో ఎంతో తగ్గింపు అందరు గుర్రాల మీద సవాలు చేసుకుంటా పోత గాడిల మీద సవాలు చేసుకుంటా పోయి అంటే తగ్గింపు జీవితం రాజ్ అయినా గానీ అంతగా తగ్గించుకున్నాడు మరణ మగునంతగా చివరి అని చూపిస్తుంటుంది దాని తర్వాత ఆయన ఆదివారము ఎన్నో ఉపమానాలు ఎన్నో వాక్యాలు అక్కడ ప్రకటిస్తాడు మందిరంలో ప్రకటించినాక సోమవారం ఉదయము అంజురపు చెట్టుని శపిస్తాడు దాని తర్వాత రకరకాల పరలోకానికి సంబంధించిన బోధల మంగళవారం అంతా చెప్తాడు బుధవారము ఏం జరగదు బుధవారం సాయంత్రము ఒక స్త్రీ ఆయన పాదం దగ్గరకొచ్చి ఆ అతరు బుట్టి బగలు తన తల్ల మీద పోసి కొంత తల కాళ్ళకి రావడం అని చూస్తూ ఉంటాం గురువారం రాత్రి పసక పండగ ఆరంభం గురువారం రాత్రి ఆయన పట్టబడతాడు శుక్రవారం ఉదయం డు ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి బైబుల్ టైమింగ్స్ లూకాత మార్గ సువార్త యోహాన్ సువార్తలు అందుకే చూడాలి సిస్టమేటిక్ గా ఇటు అటుపోతా ఉంటాయి టైమింగ్స్ సండే కూడా ఉన్నాడు మండే ఏసు ఉన్నాడు ట్యూస్డే ఏసు ఉన్నాడు ఉన్నాయి అక్కడ అన్ని వాక్యాలు చాలా సమస్యల క్రితం నేను అవన్నీ చూపించిన మనుషులకు చూపిస్తాడు ఎందుకంటే తనను ప్రేమించే వారికి ఆసక్తి వారికి వీటన్నింటినీ చూపిస్తాడు మనం సీక్రెట్ గా ఏం పెట్టుకోం ఇవన్నీ అనేకలకు వీటిని ప్రకటిస్తా ఉంటాం ఏవి కూడా మనం అంతటా మన దగ్గర పెట్టుకోము కాబట్టి ఇవన్నీ ఇవన్నీ జరుగుతప్పుడు ఇంకా ఆయన పట్టబడక ముందు ఆ రాత్రి ఒలివల మన ఏది ఎప్పుడు ఆదివారం ఉదయం అంతా అనేక ప్రాంతాల్లో వాక్యాలు చెప్పి చర్చిలో పోయి వాక్యాలు చెప్పినాక దేవాలయంలో పోయి వాక్యాన్ని చెప్పినాక ఆ సాయంత్రము వాళ్ళు ఒలివల ఒలివల కొండ ఆ వనంలో పోయి కూర్చుంటారు అప్పుడు ఏసు ఏకాంతంగా పోయి ప్రార్థన చేసుకుంటాడు వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు శిష్యులు ప్రభుకు చూపిస్తున్నారు ప్రవ్వా బోధకుడా ఈ మందిరం చూడు ఎంత జాగ్రత్త ఎంత ఎంత బాగా కట్టిండ్రు ఎంత భంగి గంభీరంగా ఉంది మందిరం అంటే మీరు చూస్తున్నారు కదా ఈ మందిరము ఈ చూస్తారు కదా పట్టణము రాయి మీద రాయి ఉండదు అని చెప్తుంటాడు దాని తర్వాత నిర్మానుషంగా ఉన్నప్పుడు శిష్యులు ఆడతారు బుధకుడ ప్రవ్వా ఇవన్నీ ఎప్పుడు జరుగును నీ రాకడకు ఈ విసమాప్తికి సూచనలు ఏవి అన్నప్పుడు ఆయన అన్ని చెప్పుకుంటూ వచ్చి ఒక స్థలంలో ఆగుతారు చూడండి మతయవార్త నేను అక్కడికి వాక్యం ముగిస్తాను ఈ తెల్లగద్ద దేనికి సంబంధించింది తెల్లగద్దనే పదిహేనవ సదృష్టం చిత్తగూబ గోడు కట్టుకొను అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొను జాతి పక్షులంటే మొగయి ఆడయి అన్నట్టు తమ జాతి పక్షులంటే కూడుకొనును అంటే కలుసుకొను అని అర్థం ఎందుకు అనేది చెప్తుండే అక్కడ చూడండి మతైసార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం ఇరవై ఎనిమిదవ వచ్చినం ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మన ప్రభు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుండే ఇప్పుడు తన శిష్యులకి పీనుగ పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవులు ఇవన్నీ ఎప్పుడు జరుగును ప్రభువా ఆరవ బూర ముగింపు ఏ రీతి ఉంటది ప్రభువా అని అడిగినప్పుడు ప్రభు మాట్లాడుతుండ్రు వాళ్ళతో ఏమని పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగా ఉన్నావు కాబట్టి మనం ఇందాక చూసిన వాక్యం కూడా దాన్ని సూచిస్తుంది తెల్ల గద్ద చివరికి అక్కడ కనిపిస్తుంది మనకి ఇవన్నీ ధర్మశాస్త్రంలో చెప్పబడ్డాయి ఆయన చెప్పినట్లు ఇవన్నీ అక్కడ జమ అయిపోయినాయి ఈ పక్షులన్నీ ఒక చివరికి ఒక స్థలానికి వచ్చేసినాయి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ కాబట్టి వాటి అన్నిటికీ ఇప్పుడు శిక్ష ఉండబోతుంది తర్వాత ఏ రీతిగా ఆకాశ పక్షులు వీరిని భక్షిస్తాయి గొప్ప అది నేను వచ్చేవరకు మీకు చూపిస్తాను ఈ వీటి గుణగణాలు ఏ రీతి గు అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాం ఈ ఒక్కొక్క పక్షికి సంబంధించిన అర్థాలు నేను వచ్చేవరకు చూపిస్తాను నేను రాసుకున్న ఇవన్నీ ఈరోజు ఇక్కడ రాసుకున్నా ప్రతి పక్షికి సంబంధించిన జేమ్స్టాంగ్ నంబర్స్ వాటి మీనింగ్స్ అన్నీ రాసుకున్నాను కానీ ఇప్పుడు నేను వాటిని చూపించాను మీకు నేను మీరు మట్టి ఇంటికి పోయినాక మరోసారి ఈ పక్షులను చూడండి వాటి పేర్లు జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే రేపు చెప్పాలంటే కూడా వాళ్ళకి అవి మీ నోటికి టగటాకి రావు అవి నోటికి రావాలంటే మీరు రిపీటెడ్గా చదవాలి ఇవన్నీ ఎన్ని రకాల పక్షుల గురించి మనం ధ్యానిస్తాం మీరు వచ్చి చాలా ఉన్నాయి అక్కడ ఎన్ని రకాల జంతువుల గురించి ధ్యానిస్తున్నాం ఎన్ని రకాల చెట్ల గురించి ధ్యానిస్తున్నాం ఇవన్నీ ఒక స్థలంలో తారుమారు అన్న కొలంలో కలుసుకున్నాయి కొలను అంటే తెలుసు నీళ్ళ కొలను అందులో కొంగలు రకరకాల పక్షులు వచ్చి కూర్చుంటాయి ఒక కొలను అంటే దేవుని యొక్క మందిరము ఒక కొలంతో పోల్చబడింది దేవుని యొక్క మందిరము ద్రాక్ష తీగలతో పోల్చబడింది కాబట్టి ఇవన్నీ దేవుని మందిరము ఏరీతిగా చి చివరికి అయినాయి అది పీనుగలాగా తయారైందని మన ప్రభు జ్ఞాపకం చేసి పీనుగా ఎక్కడున్నో గద్దలు అక్కడ పోగా ఉన్నా అంటే చచ్చింది కదా చచ్చిన దగ్గరనే గదు వస్తాయి కాబట్టి తెల్లగద్ద ఎందుకు వస్తుంది అంటే చచ్చిపోయిన శవం దగ్గర కుచ్చుకొని తిందామని యుగ సమాప్తిలో మతపరమైన జీవితము చచ్చిన జీవితంతో పోల్చబడింది ఎందుకంటే ప్రభు జీవం కదా నేనే జీవం అన్నాడు పురోధనంలో జీవంలో నేనే అన్నాడు ప్రభు జీవం ఉంటుంది ప్రభు లేకుంటే చచ్చిన వాళ్లే కాబట్టి ప్రభుని విడిచిపెట్టినప్పుడు జీవం ఉండదు కాబట్టి చచ్చిన పేరు లాగా యుగ సమాప్తిలో దాని మీద పడి వీళ్ళు రక్కేసుకొని తింటున్నారు ఎవరు సర్పములు అదే అక్కడ వాక్యం గద్దెలు సర్పాలకి సాదృశ్యంగా ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి ముఖ్యంగా తెల్లగద్ద ఎందుకు చెప్పాలా తెల్లగద్ద అని వేరే గద్దని కూడా చెప్పచ్చు నల్లగద్ద చెప్పొచ్చు కదా తెల్లగద్ద అని ఎందుకు చెప్పాలా అది చూడడానికి తెల్లగా ఉంటది అంటే దేవదూత ఉంటది పరిశుద్ధంగా కనిపిస్తుంది కానీ అది పాము అది సర్పము అన్న విషయాన్ని చూపించడానికి కొరకు ప్రభు మనకు రంగులు చూపిస్తున్నాడు వీటిని దీర్ఘంగా మనం వచ్చారం ధ్యానిస్తాం దేవుడి వాక్యాన్ని దేవించిన గాక పరిశుద్ధ రఘు తండ్రి మీకు వందాలనైనా ప్రభా మీ యొక్క ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు పరిశీలించినప్పుడు ఇవన్నీ అక్కడ ఉన్నాయని మీరు మా తిరచు మాట్లాడినారు ప్రభా ఇది మా సదా తలంపులు కావు ప్రభా ఇది మీ తలంపు మేము విశ్వసిస్తున్నాం నైనా మీరే వీటిని చూపిస్తున్నారు ప్రభా బైబుల్లో ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా మందిరంలో ఇవన్నీ ఉన్నాయి ప్రభా కానీ మీ మందిరం చివరికి పీనుగలగా తేరైందని మీరు చూపిస్తున్నారు తండ్రి యుగ సమాప్తిలో అట్ట తేరైంది ప్రభా మతపరమైన జీవితం అందుకే ప్రవ్వ గద్దెలు దాని మీద పుంచుకుని ఉన్నాయి ప్రవ్వాటిని పుంచుకొని తినడానికి అవును ప్రవ్వా కానీ ఆ పీలుగా లాగా ఉన్న మతపరమైన జీవితాన్ని మీరు తప్ప ఎవరు మార్చుకోలేరు తండ్రి ఇది మనుషుల అసాధ్యం నేనా కానీ మీకు అసాధ్యమైనది ఏదూ లేదు ప్రవ్వా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప జనము పీనుగలాగా తయారైంది ప్రవ్వా మతపరమైన క్రైస్తవ జీవితము పీనుగలాగా తయారైంది ప్రవ్వ దాంట్లో జీవం పెట్టమని ప్రార్థిస్తున్నాం వాళ్ళు మనుషుల పారంపర ఆచారాలను ఆచరిస్తున్నారు ప్రభావ వారి పెదములు మిమ్మల్ని ఆరాధిస్తున్నాయి స్థుతిస్తున్నాయి గాని వారి హృదయము మీకు బహు దూరంగా ఉంది ప్రభావ వారిని మీరు హత్తుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వారిని మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నిండు మనస్త మీ సన్నిధికి వచ్చేలాగా మిమ్మల్ని ప్రేమించేలాగా మీ యొక్క వాక్యాన్ని గైకొని దానికి విధేత చూపించి సేవ చేసే బిడ్డలుగా ఆ గొప్ప జనాన్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం దాని కొరకు మేము ప్రయాసపడుతున్నాం ఏ రీతిగా వీటిని వాళ్ళకు ప్రకటించాలనో మీరే మాకు మార్గం చూపించి నడిపించమని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీకు దూతల కాపతలు తీసేసి సురక్షితంగా ఇంటికి చేర్చమని రానయ్యిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆంలేను